అది కొడుకల్లో అడిగితే తండ్రి లేకపోతే శిష్యుడు అడిగితే గురువు ఏమంటారు తథాస్వాళ్ళు అంటారు సరే చెప్తాం రా అని మళ్ళీ మొదలు పెట్టే ఆయన చెప్తాడు ఇక షష్టాధ్యాయస్ అష్టమ ఖండ సో దిస్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్ నాట్ బ్యాడ్ యూ హెవ్ స్టార్టెడ్ సంత్ ఇన్ ఏప్రిల్ మే జూన్ జూన్ మధ్య అంటే జూలై ఆగస్ట్ సో కొన్ని చిన్న ఖండలు ఉంటాయి కాబట్టి ఆ ఖండలు కుదిగా అధినేష్ అయిపోతాయి ఇప్పుడు పెద్ద ఖండ దగ్గర విచారణ దగ్గర మనకి చక్కటి అయిపోతుంది యథాోమ్యా మధుకృతో నిస్తిష్ట నానాత్యయా వృక్షానాం రసాన్ సమవహారం ఏకతాం రసం గమయంతి హే సోమ్య దృష్టాంతం కావాలి కదా ఎలా అంటే ఏ విధముగానైతే మధుకృత అంటే తేనెటీగలు సో నిస్తిష్టంతి నిస్తిష్టంటే ఉత్పాదయంతి అవి తయారు చేస్తాయి దీన్ని తయారు చేస్తాయి రసం అంటే తేనెను తేనెంటే రసమే కదా తేనెను తయారు చేస్తాయి ఎలా వృక్షానాం రసాన్ సమవహారం సమవహారం అంటే ఒక చోటకి చేర్చింది చెట్ల యొక్క రసములను ఒక చోటకి చేర్చి సో ఏ చెట్లు నానాత్యయానం నానాం అనేక దిక్కులండి ఉండే చెట్లు అంటే పది అన్ని ఎనిమిది దిక్కులలో అంటే నాలుగు దిక్కుల్లో ఉండే చెట్లు ఉంటాయి ఆ చెట్లు యొక్క రసాలన్నింటినీ ఒక చోటకి చేరుస్తాయి ఏకతాం రసం అవన్నీ ఏకత్వంలోకి తీసేపటికి ఫైనల్ గా ఒక్క రసం నిర్మాణం అవుతుంది దాని పేరే ఇది దృష్టాంతం సో నిజానికి తేన్టీగలు పెంచి వాళ్ళు ఒక డిజర్ట్ లో తేన్టీగలు పెంచలేరు లేని పట్టులు అదొక అదొక వ్యాపారంగా చేస్తా రైతులు మన దగ్గర అలాంటి రైతులు తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే గోల వినపడదు అంటే పత్తి అంటే ఆత్మహత్యలు పత్తి రైతులు ఆత్మహత్యలు పొగాపు అంటే పొగాపు రైతుల ఆత్మహత్యలు వరి అంటే వరి రైతుల ఆత్మహత్యలు జొన్న అంటే మిరప అంటే మిరప రైతుల ఆత్మహత్యలు ఈ రైతుల ఆత్మహత్య మళ్ళీ ఇప్పుడు చిత్రం ఏంటంటే నేను మొన్న చదివాను ఇంటర్వ్యూ కూడా చూశాను నెల్లూరు జిల్లాలో వేలాది ఎకరాలు బంగారం లాంటి భూమి కట్టైల్ ల్యాండ్ రైస్ ల్యాండ్ దాని అంతని కూడా చెరువులు చేపల చెరువులు దాన్ని తయారు వేల వేల ఎకరాలు నెల్లూరు జిల్లా ఆ ఏదో సుప్రీంకోర్టు ఏదో జడ్జి కట్టి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలేంటే ఇదేమన్నా లీగల్ ఇష్యూ నా ఇది గవర్నమెంట్ ఏదైనా సెటిల్ చేయాలి కానీ ఇంకా కొత్త చెరువులు దవ్వకూడదని సుప్రీంకోర్టు చెప్పిదాకా వీళ్ళు మానరు దీనికి వచ్చి చెప్పినా తవ్వేస్తారు అదేమి కాదు అసలు ఊరికే ఎనీవే వేలాది ఎకరాల్లో చెరువులు తవ్వేస్తారు తవ్వేసి ఆ తర్వాత ఏమైందంటే అనేక ఇప్పుడు ఈ చేపల చెరువులకి మార్కెట్ పడుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ అమెరికా వాడు ఇండియా నుంచి వచ్చి చేపల చెరువుల క్వాలిటీ మాకు సాలదని వాడు ఏదో ఒకటి ఇంపోస్ట్ చేశారు నెంబర్ టూ నెంబర్ త్రీ అమెరికా వాడు ఏం చేశాడు ముందు లేని ఎయిటీన్ సెఫ్ ఇంప్రెస్ట్ మనమైనా ఎగ్జామిషన్ డ్యూటీ వేసేది వాళ్ళు వేరే అని వాళ్ళ మార్కెట్లో వాళ్ళు ప్రొటెక్ట్ అమెరికన్ సార్ మోస్ట్ సెల్ఫిష్ పీపుల్ సో వాళ్ళు ఏం చేశారంటే అంతకుముందు లేని ట్యాక్స్ ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ ఉంది సార్ ఎప్పుడైతే ఎయిటీన్ పర్సెంట్ కట్టారో అయిపోయింది వీళ్ళకి ఇంకా దాంట్లో ప్రాఫిట్ ఏం మిగలేదు పోయిందండి ఆ తర్వాత ఈ ఈ చేపలకి రోగం వచ్చింది వాటి ఎలా ఆఖరికి ఏమైపోయిందంటే సడన్లీ నెల్లూరు డిస్టిక్ లో ఉండేటువంటి రొయ్యల చేపల బిజినెస్ అంతా కూడా ఇట్ ఇస్ ఆల్ ఓవర్ ఓవర్ నైట్ ఇట్ ఈస్ గాన్ ఇన్ వన్ సీజన్ ఇట్ ఈస్ గాన్ టోటల్ ఇప్పుడు ఆ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చేసుకున్నారు అప్పుడు ఆ రైతుల దగ్గరికి వెళ్ళి అడిగారు అడిగితే వాళ్ళు ఎంత కొన్ని చెరువులే ఇంకా నీళ్ళు లేండిపోయి ఉన్నాయి దే ట్రై దైస్ అసలు మొత్తం బతకలేదండి అయిపోయిందంతా పొల్యూట్ అయిపోయి ఆ ల్యాండ్ డిసెక్టిఫై అయిపోయింది చౌటునేలా అని వస్తుంది ఊషర క్షేత్రం అంటారు సంస్కృతం అలా అయితే ఇంకా మళ్ళీ ఏమైనా మీరు నీళ్లు పెట్టి రొయ్యలో ఏమైనా చేసుకోవాలి కానీ దాంట్లో ఇంకా మళ్ళీ మొక్క బతకదు అక్కడ మొక్క రాదు ఇంకేదైనా మొక్క వస్తుందేమో ఇప్పుడు అలాగా ఆ నిలబడి చూస్తున్నారు అందరూ మొత్తం మొత్తం తొలకరలు వచ్చాయి వర్షాలు వచ్చాయి పంటలు వేసుకుంటున్నారు వీళ్ళు మాత్రం ఆ గట్టిల నిలబడి చూస్తున్నారు దే ఆర్ నాట్ డ్రోన్ ఎంత వాళ్ళలో కొంతమంది ఆత్మహత్య చేస్తున్నారు కూడా అప్పుడు వీళ్ళు అడిగారు ఇలా ఎందుకైందండి అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మా దురాశ వల్లనే మేము ఈ దుస్థితికి చేరుకున్నాము బంగారం లాంటి మాకు ఒకప్పుడు ఎలా ఉండేదంటే వాళ్ళు ఒకప్పుడు నలభై బస్తాలు పండిదండి మాకు లోటు ఉండేది ఈ రోజున మేము ముష్టి బలం దురాశ చేతను మేము ఈ దుస్థితికి చేరుకున్నాము వాళ్ళే చేత ప్రభుత్వం చేస్తుంది అలాంటి ప్రోత్సాహం చేస్తుంది దీనికి బ్లూ రెవల్యూషన్ అని పేరు దీనికి గ్రీన్ అయింది వైట్ అయింది ఇది బ్లూ బ్లూ ఎందుకు బ్లూ అంటే బహుశా ఈ రోజులు కొద్దిగా బ్లూ కలర్ లో ఏడుస్తాయనుకుంటారు ఇస్ ది అవుట్ ఎనీవే సో నేను వాటా డ్రైవింగ్ వస్తే నేను ఇజ్రాయేల్లో వెళ్ళినప్పుడు ఈ తేనె పట్టుల అధి చూసా వాళ్ళు బాగా రీసెర్చ్ చేసి వాళ్ళు ఏం చేశారంటే ఈ తేనె కేంద్రం ఉంటుంది ఎందుకంటే ఇజ్రేల్ ఇస్ అని యాభి ల్యాండ్ అక్కడ చెట్లు చేమతాం తక్కువ ఉంటుంది కేవలం ఇక్కడ మాత్రం ఒక ఒక యాభై స్క్వేర్ మైల్స్ లో అనేక రకాల చెట్లు ఉన్నాయి వాటికి పుప్పోడి పువ్వులు పువ్వులు ఇవి ఉన్నాయి అక్కడ ఈ తేనె పట్టు దాని నుంచి వాళ్ళకి రెండు రకాల ప్రోడక్ట్స్ ఇస్తారు ఒకటి తేనె మీకు ఇండియాలో దొరికే తేనె ఇప్పుడు మనకి గిరిజన కార్పొరేషన్ తేనె అమ్ముతారు అది తేనె కాదు అది అది బెల్లం గిరిజన కార్పొరేషన్ వాళ్ళ తేనె కాదు అది బెల్లం బెల్లంపాకం వాళ్ళు తయారు చేస్తారంటే గిరిజనులే గిరిజనులే వెల్లంపాక తయారు చేసి గిరిజను కార్పొరేషన్ కిశాల్లో పోషిస్తారు ఎందువల్లంటే గిరిజనులకి తేను దొరకట్లేదు చెట్లన్నీ కొట్టేస్తారు తేను దొరకట్లేదు చెట్లు నాశనం ఎప్పుడైతే మీరు చేస్తారో తేనెక్కడి నుంచి వస్తుంది కాబట్టి బెల్లంపాకం వాళ్లే బెల్లం గిరిజన కార్పొరేషన్కి గిరిజన కార్పొరేషన్ లేబులేసి దానికి అగ్మార్క్ వాళ్ళ సింబల్ కూడా వేసి మనకేమో అమ్ముతారు అదే బెల్లంపాకం తేను కాదు నో వెర్ ఇజ్ నో హనీ ప్లీజ్ బిలీవ్ మీ హనీ తీసుకోండి మీరు ఆరోగ్యం బాగుంటుంది ఆయుర్వేదం ఇదంతా కూడా దీ ఆల్ యువర్ ఇజినేషన్ ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్ హనీను తర్వాత ఏమో నిమ్మకాయ రసంతో అయితే మంచి బలంగా ఉంటుంది అన్నీ బలంగానే ఉంటాయి సో బెల్లంపాకంలో క్యాలరీస్ ఉంటాయి వచ్చి బలమైన వస్తుంది హూ హూ చేసినట్ డోంట్ ట్రై టు హైప్ ఇట్ దేర్ నథింగ్ స్పెషల్ అబౌట్ ఉంది సో ఎనీవే కమ్యూనిటీ పాయింట్ ఆ వాళ్ళు నాకు చూద్దే ఫారెస్ట్ ఆ ఫారెస్ట్ నిండా చెట్లే ఆ చెట్లకి పువ్వులు క్రేపర్స్ కానీ చెట్లు చెట్లకి చిన్న చిన్న పువ్వులు ఉంటాయి అక్కడికి వెళ్లి ఈ తేనెలు పట్టుకొస్తాయి తర్వాత రెండు రకాల ఒకటి తేనె వాడి తేనె పట్టుకెళ్ళమంటే నా దగ్గర లగేజ్ మోసి ఓపిక లేక నేను తేలే లగేజ్ తేనె హెవీగా ఉంది అది గ్యాస్ బాటిల్స్ లో ఉంటుంది నెంబర్ వన్ రెండు ఓలందని అమ్ముతారు వాళ్ళు ఈ తేనెతీగలు వెళ్ళి ఆ మీద వాలి ఆ తేనెను సంపాదించి వచ్చినప్పుడు వాటి కాళ్ళకి పుప్పొడి అంపుకుంటుంది అవి వచ్చి మళ్ళీ వాటి నివాస స్థానానికి వచ్చేసినప్పుడు ఈ డబ్బాల్లో ఈ పట్టుల్లోకి వచ్చేస్తాయి కదండి ఆ పుప్పొడి వాటి కాళా నుంచి రాలిపోతుంది ఆ రాలిపోయిన పుప్పొడిని కలెక్ట్ చేసుకుంటాడు ఆ పుప్పొడి అది ప్యాకెట్లలో అమ్ముతారు ఇట్స్ కాస్ట్లీ థింగ్ ఈ టేక్ ఇట్ విత్ బ్రేక్ఫాస్ట్ అని అమ్ముతారు బ్రేక్ఫాస్ట్ తో పట్టుగా తీసుకుంటే మీకు ఆరోగ్యానికి మంచిదండి స్ మన దగ్గర వసంత కుసుమాకర రసము ఆయుర్వేదంలో మందు ఒకటి అది ఈ రకంగా పుష్పముల సారంతో చేసిన మందు అది కాబట్టి ఆ వసంత కుసుమాకర రసం ఇస్ టానిక్ ఇట్స్ నాట్ ఎ మెడిసిన్ ఇస్ టానిక్ కాబట్టి ఈ పుప్పొడికి కూడా అటువంటి టానిక్ లక్షణాలు ఉంటాయి బ్రేక్ఫాస్ట్ లో చింకే వేసుకోవడం సో వాళ్ళు ప్యాకెట్ నాకు ఇచ్చారో అది నేను ఎవరికో ఇచ్చాను నేను ఇంక ఇప్పుడు ఈ పుప్పుడే ఎక్కడ దీంట్లో కూర్చుంటాను సో దిస్ దిస్ ఇస్ ది అంటే కొంత ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను సంపాదించిన జ్ఞానం మీకు పనిచెట్టాను నవ్ యు డూ అడవల్ యు లైక్ విత్ ఇ మన దృష్టాంతం ఏమిటంటే అన్ని దిక్కులలో ఉండే చెట్ల నుంచి వేరు వేరు రసాలను తీసుకొచ్చి ఆ రసములన్నింటినీ ఏకం చేసుకోండి ఈ తుమ్మేద తుమ్మిదలు ఏను తీగలు ఈ రసంలో ఇది దృష్టాంతం కాశ్యకార్థం ఎత్ పృచ్చసి అహన్యహనీ సత్సంపజ్జన విదు ృష్టాంతం ఎపృసి నీవేదైతే ప్రశ్నిస్తున్నావో ఏటది ప్రతిదినమూ కూడా ఈ సకల ప్రాణులు సత్తులో విలీనమై ఆ సత్తు అంటే పరమాత్మ దాంట్లో విలీనమై మళ్ళీ దాంట్లోంచే బయటకు వస్తో ఆ సత్యాన్ని ఎందువల్ల తెలుసుకోలేకపోతున్నారు కొన్ని ఇతర ప్రాణుల మాట అలాంటి పెట్టండి వాటికి బుద్ధి లేదు బుద్ధి పరమేశ్వరుడు ఇవ్వలేదు మనం తెలుసుకోవడానికి అభ్యంతరమే ఉంది బట్ సమహవ్ పీపుల్ ఆర్ నాట్ నోయింగ్ సో కస్మాత్ ఎందువల్ల అనే ఒక దృష్టాంతం చెప్తాను విను అంటే అజ్ఞానాన్ని అజ్ఞానం యొక్క కారణం తెలుసుకుంటే ఈ కారణంగా మనం తెలుసుకోలేకపోతున్నాము అని తెలుసుకుంటే మన విజ్ఞానం వచ్చేస్తుంది అజ్ఞానం ఉన్నది తెలుసుకుంటే ఇంకా జ్ఞానమే కదండదు అందుకోసం దాని స్వరూపాన్ని కొంత వివరిస్తారు యథాే హే సోమ్యా మధుకృత మధుకువంతీతి మధుకృత మధుకరమక్షికాధునిష్ మధు నిష్పాదయరా సంతేకే లోకంలో దృష్టాంత హే సోమ్యవర్సలో మధుకృత మధు కువంతి ఇది మధుకృత మరు మరుతవు మరుత లాంటి శబ్దం మధుకృత్ మధుకృతవు మధుకృత బహువచనం మధువును మధు అంటే తేనె మధువును చేస్తాయి అంటే తయారు చేస్తాయి కనుక మధుకృత అంటే మధుకరమక్షికా ఈగలు ఈగలు మక్షికా కానీ ఏమీగలు మహు ఈగలు కావు మధుకర మక్షిక తేనె ఈగలు తేనె ప్రసీగలు ఉన్నప్పుడు మన తెలుగులో ఒక సంధి ఒకటి తుగాగమ సంధి అని అంటారు ఆగవ వస్తుంది వస్తే అది తు అబ్జ్ తా టెత ఆదిలో వస్తుంది అవుతుంది ఈగలు ఎండులో రాదు ఈగలు ముందు అవును అవును ఔపమిభక్తి కమగో అని అంటారు తెలుగు చిన్న సూర్యుగారి ప్రక్రియ సో తేనెటీగలు దానికి సంస్కృతం మధుకరమక్షికములు సో మధువును తయారు చేసి ఈగలు ఇవి మధు నిష్టిష్టంతి మధు నిష్పాదయంతి మధువుని అవి తయారు చేస్తాయి అక్కడ అన్నిస్ అనే పదంలో ఉన్న అర్థం ఏమిటంటే తత్పరాస్వంత మనం ఎలా అయితే నిష్ఠ అనే మాట వాడతామో నిష్ట గలవాడు అంటే ఇంకా అదే పనిలో ఉంటాడు దాన్ని నిరంతరంగా అలా పరిశీ చేస్తాడు అంతేగాని ఉంటే దానికి ఒక చూపు దాని అక్కడే ఉంటాడు ఇప్పుడు పాన్ షాప్ నడుపుతున్నాడు అంటే ఏదో మరో పని చేసుకుంటూ పాన్ షాప్ అక్కడ నడపగలుగుతారు అక్కడే కూర్చొని అదే పని చేస్తేనే అది సక్సెస్ అవుతుంది ఈ తేని ఉన్నాయి వీటికి ఇంకా వేరే పనేం లేదు ఒక్కటే పని చేస్తాయి పరిగెడుతూ ఉంటాయి ఆ తేనెను సంపాదించి మళ్ళీ డిపాజిట్ చేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ తేనెను సంపాదించి వెనక్కి డిపాజిట్ చేసి ఇదే పని చేస్తూ ఉంటాయి నిశ్చిష్ట తత్పరా సంత మంచిది కథం నానాత్యయాం నాగతీనా నానాధికానాం వృక్షానాం రసాన్ సమవహారం సమాహృత్య సమాహృత్య రెండుసార్లు లేదు ఒక్కసారే ఉందా సమావృత్య ఏకతా అమ్మని ఒక్కసారే న్యాయంగా రెండుసార్లు ఉండాలి ఉండాలి స్మారం స్మారం లాంటిది ఆ ప్రయోగము అందమైన ప్రయోగం రెండు సార్లు ఉండాలి సమాహృత్య సమాహృత్య తెలుగులో కూడా తీసుకువచ్చి తీసుకువచ్చి అంటే అర్థం ఏంటి మళ్ళీ మళ్ళీ తీసుకువచ్చి దీప్స ఆ అర్థం సమవహారం అనే ప్రత్యయంలో ఉంది సంస్కృతంలో ఏకతాం ఏకభావం మధుత్వైన రసాన్ గమయంతి మధుత్వమాపాదయంతి దృష్టాంతం ఎంతవరకు అవసరమో అంతవరకు దృష్టాంతం తీసుకోవాలి ఉడికే దాని మీద సాగతీయడం కాదు సో నానాత్యయానం అత్యయమో అంటే గతి చెట్లు ఈ చెట్లు నాయన కొన్ని ఇటుపోతున్నాయి ఈ చెట్లు ఈ గతి ఇటు పోతున్నాయి ఆ చెట్లు అటుపోతున్నాయి అంటే ఇటు పోతున్నాయి అంటే ఏం పోట్లాడు ఉడితే మనకు అలా చూస్తే అలా పడు ఉన్నట్టు అలా అనిపిస్తుంది అలా ప్రయోగం అన్ని వైపులకి చెట్లు అలా విస్తరించి ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే నానా దిక్క నా దిక్ అనే అన్ని దిక్కులందు ఉండేటువంటి వృక్షముల యొక్క రసములను ఒక్కొక్క వృక్షానికి ఒక్కొక్క రసం ఉంటుంది ఈ రసం వేరే ఆ రసం వేరు ఉంటుంది కదండి సో అన్ని రసములు ఏకరూపంగా ఉండవు ఇప్పుడు గులాబీలోంచి రసం తీసుకున్నాడు అదేను మల్లెల్లోంచి తీసిన రసం రెండు ఒక్కలాగే ఉంటాయా ఉండవు వేరువేరుగా ఉంటాయి రసాన్ని అంటే తీసుకువచ్చి తీసుకువచ్చి అది ఏం చేస్తాయంటే ఈ రసములనన్నిటికీ ఏకభావ ఏకత్వాన్ని ఆపాదిస్తాయి రసం అక్కడి నుంచి వచ్చేప్పుడు ఇది నైట్క్వీన్ ఫ్లవర్ నుంచి వచ్చిన రసము అని వస్తోంది వస్తోంది వచ్చి ఈ మెయిన్ సోర్స్ లో కలిసిపోయినప్పుడు అది ఇంకా నైట్క్వీన్ ఫ్లవర్ రసంగా ఉండదు మరి ఏమైపోతుంది మధు అయిపోతుంది మధుత్వం ఆపాద సో ద సెంట్రల్ సోర్స్ ఇస్ మధు దాంట్లో ప్రవేశించక ముందు అన్ని సెపరేట్ సెపరేట్ గా ఉంటాయి దాంతో ప్రవేశించేస్తే మటుకు ఎవ్రీథింగ్ ఎవ్రీ రసం బికమ్స్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఈజ్ మధు మధుత్వమాపాదయు ఈ రసములన్నిటికీ కూడా మధు అనే స్టేటస్ కలిగిస్తాయి అంటే మధులాగా చేసేస్తాయి అది దృష్టాంతేయథాపత్ర హం వృక్షమే ఖలు సోమ్యే మా సర్వా సతి సంప విదు సతి సంపద్యా రసములు యథ ఎలాగైతే తే యథందా యథాన్ని మార్చుకోండి సో భాష్యంలో ఏముంది చూసుకోండి మీరు తే రసాహ యథ అదే మరి ఏంటంటే రసాహ యథ మీరు మంత్రానికి డౌట్ వస్తే భాష్యంలో వెరిఫికేషన్ చూసుకోవటం ఏ పక్కన రసాహం ఉందని అక్కడ అనుకోకూడదు తేకి అర్థం రసాహ తర్వాత పదం మంత్రంలో యథ భాష్యకారులు ఏం రాశారు యథ దృష్టాంతం యథ ఎలాగైతే తే అంటే ఆ రసములు ఆ రసములు ఏమవుతాయి తత్ర అంటే మధువు నందు మధువును కదా తయారు చేశారు తత్ర అంటే ప్రశ్న ఆ మధువు నందు వివేకన్నలభంతే తేడా స్పష్టంగా తెలియదు వివేకం ఉండదు ఇంకా ఇది వేరు ఈ రసమేమో రైట్ స్వింగ్ చెట్టు నుంచి వచ్చింది ఆ రసం సంపంగ చెట్టు నుంచి వచ్చింది అలా వివేకం ఉంటుందండి ఆ తేనెలోనూ తేనె మీరు చూస్తే ఇది ఇప్పుడు తేనెలో బెల్లం పాకం కలిపారు అనుకోండి ఇంత రక చెట్టు రసాలు అలాగే పెట్టాను ఒక ఫిఫ్టీ పర్సెంట్ తేనె ఫిఫ్టీ బెల్లం పాకం వాడు ఎలా కలుపుతాడో వీడియోగ్రాఫ్ తీసి చూపించాడండి చిన్న గొడవ ఎక్కడ దాకా అడ్డ పడింది లేదు ఇలా ఏం సో ఎలా కలుపుతాడో చూపించాడు వాడు బెల్లం కొనుక్కు ఈ గిరిజన్ గిరిజను వాడు సంతకొస్తాడు చూడండి అప్పుడు పొగాకు ఇవన్నీ కొనుక్కుంటే బెల్లం కూడా కొనుక్కుపోతాడు ఆ కొనుక్కుపోయి ఆ బెల్లాంటి పౌడర్ చేసి శుభ్రంగా ఒక గిన్నెలో వేసి కలుపుతూ ఉంటాడు వాటి దగ్గర నువ్వు ఆ రసం చేసుకుని దీన్ని పాకం కొద్దిగా వేడి చేసి పాకం కింద తయారు చేస్తాను సిరప్ చేస్తాడు దాంట్లో ఈ తేనె ఒకసారి ఒకసారి దీనికి దానికి నైవేద్యం పెట్టినట్టుగా కలుపుతాడు కలిపి సీసాల్లో పోసి గిరిజన కార్పొరేషన్కి ఇస్తాడు గిరిజన కార్పొరేషన్ స్వచ్ఛమైన తేనెని మనకు అమ్ముతుంది ఆ బాధ ఈ ప్రపంచంలో ఎవరన్నా అమ్మాలి హింగువ హింగు హింగు మీద ఒక పెద్ద రిపోర్టే వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ లో తయారవుతుంది ఇంగువ ఇంకెక్కడా తయారవు ఇండియన్స్ ఏషియన్సే వాడతారు ఇంగువని ఫుడ్ లో లెవెల్ లో వాడరు ఈ స్పైసీ లక్షణమో ఏమో వాటేవాలో ఈ బర్గర్స్ హిందూలో ఎక్కడ ఉంటాయి హిందూలో ఉండదు సో ఇక్కడే వాడతారు ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చే ఇంగువ ఇట్ ఈజ్ వెరీ వెరీ థిక్ సిరపీ మాస్ లిక్విడ్ గా ఏమి ఉండదు బట్ సాలిడ్ గా కూడా ఉండదు వెరీ సిరపీ సిరపి వెరీ లిస్కస్ గా ఉంటుంది అదే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అది ఒక కేజీ తీసుకుంటారు కేజీ వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద ట్యాంక్ ఇవి ఉంటాయండి రియాక్టర్స్ ఉంటాయండి మిక్సింగ్ రియాక్టర్ ఈ ట్యాబ్లెట్ మెషిన్స్ ఉంటాయి డ్రమ్లు రొటేటింగ్ డ్రమ్స్ రొటేటింగ్ డ్రమ్స్ ఉంటారు వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు హిందీ తయారు చేసి ఏం చేస్తారంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినా చోట ఒక కేజీ పారేస్తారు దాంట్లో పారేసి దానికి నలభై తొమ్మిది కేజీలు ఇంకెక్కువ మెటీరియల్ వేస్తారు అది నిష్పత్తి పనిష్ పార్టీ ఏమిటి వేస్తాడంట నలభై తొమ్మిది సమ్ సంథింగ్ ఈజ్ బెల్లం మొత్తం బెల్లం వేయడు కొంత బెల్లం వేస్తాడు కొంత ఇంకోటి వేస్తాడు కొంత ఇంకోటి వేస్తాడు వేస్తాడు వేసి ఆ డ్రమ్లో వేసి రొటేట్ చేస్తాడు కొద్దిగా హీట్ కూడా పెట్టాలి రొటేట్ చేసి అది సిరప్గా ఉండగా దాన్ని డిశ్చార్జ్ చేసి కాపల మీద పోసి ఆరబం అది బాగా ఆడిపోయిన తర్వాత దాన్ని ఖర్చులతో పోసి డబ్బాల్లో పోసి ప్యూర్ హింగ్ అని లేబుల్ చేసి అమ్ముతుంది ఇది ప్యూర్ హింగ్ ఇది మనకు ఉత్తరప్రదేశ్ నుంచి వస్తుంది దీన్ని తీసుకుని ఈ ప్యూర్ హింగు తీసుకుని వీళ్ళు ఇంకొంచెం కంటింగ్ చేసి అంటే మన వాళ్ళ ఆవకాయ కోసం స్పెషల్ హింగ్ వీడమ్డు వాడమ్మేడు ఏదో కథలు చెప్తాడు దీని గురించి ఏమీ లేదు అంత ఇమాజినేషన్ విషయం తెలుసుకోకపోవడదు కదా ఎనీవే సో నా వివేకం లభంతె బలంపాకం తేనె కనిపేస్తే ఇదిగో ఇది బెల్లంపాకం ఇది తేనె అని మీకేమన్నా రెండు స్పీక్స్ కింద కనపడుతుందా ఈ రంగు వేదో రంగు ఏమీ కనపడదు నేను వివేకం లభంతే ఈ చెట్టు రసం అది ఆ చెట్టు రసం మధులో మధువులో ఏం వివేకం కనబడదు వివేకం ఉంటే ఎలా ఉంటుంది సపోజ్ ఆ రసానికి మానవుని బుద్ధి ఉందనుకోండి ఇప్పుడు ఆ రసం అలా చెప్తున్నారు ఇక్కడ అహం అముష్య వృక్షస్య రసోస్ని అని రసం అంటాం నేను ఫలా అనుష్య అంటే ఈ ఈ ఫలానా వృక్షం యొక్క రసాన్ని నేను నేను సంపంగ వృక్షం యొక్క రసాన్ని అని ఒక రసం అంటే ఇంకో రసము నేను పారిజాత వృక్షం యొక్క రసాన్ని అముష్యాహం వృక్షస్య రస ఇలాంటి వివేకం అయినా ఉందండి అక్కడ ఆ రసం నృతాం మనకి వివేకం కనబడ్డం ఆ రసము ఇండివిజువల్ రసాలు ఉన్నాయే అవి మేము ఆయా వృక్షముల నుంచి వచ్చాం మా గోత్రం మాదేమో కశ్యపస గోత్రం మాది కాంగ్రెంబ ఈ రసాలన్నీ కనుక అముశాహం వృక్షస్య రసం వస్తుంది నేనేమో నైట్ క్రీన్ వృక్షం యొక్క రసాన్ని పారిజాత వృక్షం యొక్క రసాన్ని నేను అని ఆ నదులోంచి రసాలు కైకి లేచి అలా అలాగే డిక్లేర్ చేస్తున్నాయా ఏవమేవ కలు సౌమ్య హే సౌమ్య మరి నాయన ఏవమేవ కలు సరిగ్గా ఇదే విధంగా మా సర్వాహ ప్రజా సకల ప్రాణులు మానవులు మాత్రం కాదు సకల ప్రాణులు సతి సంపద వీళ్ళు కూడా సత్తులో విలీనమైపోతున్నారు నిద్రలో నిద్ర నుంచి చూడాలి సత్తు నుంచి మధ్యలో కూడా సత్తులోనే ఉంటున్నారు కానీ నవ్విదు అన్ఫార్చునేట్లీ సో ది ఎంటైర్ దక్స్ ఆఫ్ దిష్యూ ఈస్ నీదు ప్రాక్టికల్ గా ఫిజికల్ గా శాక్సువల్ గా మీకు తేడా ఏముండదు అంతా ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ నవిదు ది జస్ట్ డోంట్ నో ఏమిటి వాళ్ళకు తెలీదు సతిసంపద్యామహే ఇది నవిదుహు మనం నిద్రపోయినప్పుడు ఆ సత్తులో విలీనం అయిపోతున్నాము ఇప్పుడు కూడా ఆ సత్తులోనే నిలిచి ఉన్నాము ఆ సత్తు నుంచే వచ్చాము సత్తులోకే పోతున్నాము ఇప్పుడు కూడా సత్తులోనే ఆ బీయింగ్ లోనే మనం ఎస్టాబ్లిష్ అయి ఉన్నాము అని అయ్యో వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అని దృష్టాంతం అవి అడిగిన దానికి దృష్టాంతానికి కాను సార్ భాష్యం తేరసాహామధుత్వేనా ఏకతాంగతా సత్ర మధునీ వివేకన్న లభంతే మధుశబ్దం సార్ గుర్తు చేసుకోండి మధుశబ్దం సప్తమే ఎలా ఉంటుంది మధుని మధౌ మధుని మధునోహ మధ్వహ మధు ఎందుకంటే భాషిత పోంస నేను పొరపడ్డా మధు అంటే ఆ స్వీట్ అంటే మీకు విశేషణం కూడా సంస్కృతంలో నౌనే సో మధుని మధునోహ మధు ఆ మధుని ప్రేమించారు ఎనివే ఈ ఇవి ఈ రసములన్నీ ఏకమైపోయాయి ఇప్పుడు ఇక్కడ ఏకమై సకల ప్రాణులు ఏకమైనప్పుడు ఏదయ్యాయి సత్ అయ్యాయి రసములన్నీ ఏకమైనప్పుడు ఏమయ్యాయి మధు అయ్యాయి అది ఆ సత్తుకి మధువుకి దృష్టాంతం ఇండివిజువల్స్ కి రసాలకి కరెస్పాండెన్స్ సో మధువుగా ఏకమైపోయినాయి మధుని వివేకం నలభంటాయి ఇంకా మధువులో వివేకమైన ఉండదు సో మా నాయనగారు ఎంత ఉండేవారు దృష్టాంతం గృహంలో ఉన్న వాళ్ళందరూ పడుకుంటారు పడుకున్న తిరుగుతారు ఏదో హాల్లోనో గదిల్లోనో ఎక్కడెక్కడ ఎవరు పడుకునే వాళ్ళు పడుకుంటారు రాత్రి పది పదిలో పది వరకు పడ్డారు దాకా భార్య భర్త కొడుకు కూతురు కోడలు అల్లుడు మనవులు మనోరాలు ఈ భేదాలన్నీ ఉంటాయి ఒక్కసారి నిద్రలో వెళ్ళిపోతే మీతో కొడుకు లేడు కోడలు లేడు భార్య లేదు భర్త లేదు అంతా ఉంటారు ఒకటి అంటే సార్ ఎగ్జిస్టెన్స్ అప్షన్ లేదు అలాగే జైలు కూడా అంత పోలీస్ స్టేషన్లో కూడా పోలీస్ వెంకటస్వామి ఉంటాడు ఆ సెలలో ఎవరిలో పెడతారు వీళ్ళు ఎవరినో వాళ్ళని అరెస్ట్ చేసే ఆ సెలలో పారేసాక రెండు ముత్తులు మొత్తి వాడికి కొంత తిండి పారసేసే పెడతారు కూడా దెబ్బలు తిని అలసిపోయి ఉంటాడు పాపం వాడు నిద్రపోతాడు ఈ పోలీస్ వెంకటస్వామి నిద్రపోతాడు ఇంకెవరైనా ఇంకో ఇద్దరు ముగ్గురు పోలీసులు ఉంటే వాళ్ళు నిద్రపోతారు అందరూ నిద్రపోతారు పన్నెండే వాటికి అందరూ నిద్రపోతారు నిద్రపోతే ఇప్పుడు పోలీస్ క్రిమినల్ ఇంక భేదాలు ఏమి ఉండవు వాళ్ళందరూ కూడా సత్తులో కలిసి ఉంటారు సో వివేకాన్ని అలభంచ కథం అముష్యాహమా నేను ఈ రెడీమేడ్ ఎగ్జాంపుల్స్ చెప్పడం జాతకాక నైట్ క్రీను పారిజాతం శంకర్లో చూడ పనసస్య వృక్షస్య రసోస్మి ఒక రసం లేచి ఆ మధు నుంచి నేను మావిడి చెట్టు రసాన్ని ఆమ్రస్య రస అంటే మావిడి కోత నుంచి వస్తున్న రసం ఆ రసాన్ని అని ఆమె చెప్తుందా అలాగే అలాంటి వివేకం కుదురుతుందా అహం పనస అంటే సంస్కృతి కొనం పనస అంటే పనసే జక్ ఫ్రూట్స్ సో నేను పనస దానికి పువ్వు ఉంటున్నా ఆ పువ్వు నుంచి రసం వస్తుంది ఆ రసాన్ని అని ఉండదు వివేకం ఉండదు యథాహి లోకే బహునాంచేతనావతాం సమేతాం ప్రాణినా వివేకలాభోభవతి అముష్యాహం పుత్ర అముష్యాహం నప్తాస్మి ఇది లోకంలో ఒక సందర్భం మనకు కనపడుతుంది బహునా వీళ్ళందరూ చేతనులైన పురుషులు పురాణులు సమేతనో తోట చేరతారు ఏదో వేసంకాలం సెలవులు కన్నా ఎక్కడికో పంపలో చేరతారు అందరూ పాతికి ముందు చేరి వీళ్ళు ఆ వివేక లాభో భవతి మాకు వివేకం ఎవళ్ళు ఏమిటేమిటో అంతా ఒకటి కాదు ఎవరికి వాళ్ళే ఆ వివేకం మాకు తెలుస్తూ ఉంటుంది ఎలాగా అహం అస్య పుత్ర అముష్య పుత్ర ఫలానా అముష్య అంటే వీని యొక్క వీని యొక్క అంటే ఎవడు అంటే ఫలానా వాళ్ళ యొక్క పుత్ర సర్వనామం ఎవరినవ్వచ్చు నేను ఫలానా వాళ్ళ పుత్రుడని అని ఒకటి అంటాడు అనుష్యాహన్నప్తా అని నేను ఫలానా వాళ్ళ మనవడని అని ఇంకొకటి అంటాడు అలాగే ఇంకా మీరు దృష్టాంతం ఇలాగే ఉంటారు సో తెలుగులో ఉన్నప్పుడు కావలసిన మాటలు ఇలా చెప్తారు ఇలాంటి వివేకము మనం ఏదైతే నిజ జీవితంలో వివేకాన్ని తేడా మనం అనుభవానికి తెచ్చుకుంటున్నామో అటువంటి తేడా నిద్రావస్థలో సద్రూపంగా అయిపోయినప్పుడు ఉండదు ఆ రసాల ఎందు తేడా ఉండదో అలాగే ఈ తేడా ఏదైతే మీరు జీవితంలో అనుభవానికి తెచ్చుకుంటున్నారో ఈ తేడా ఆ సద్రూపంలో విలీనమైపోతుంది అని చెప్తున్నారు తేచలబ్ధ వివేకా సంతహ సంకీర్యంతే సో వీళ్ళు తెలివిగా ఉన్నప్పుడు మంచి వివేకం ఉంటుంది సంకల ఉండదు సంకీర్య అంటే కలగా పొలగం అయిపోదు సంకీర్ణం అంటే కలగా పొలదం అయిపోవడం ఉండదు అలా ఉంటుంది మనకి అలా అనుభవానికి ఉంటుంది జాగ్రత్త వస్తులు ఈ ఈ విధంగా మీకు ఆ మధువులో కలిసిపోయిన తర్వాత అటువంటి వివేకం ఉండదు మధు స్థానంలో కూడా అదే పరిస్థితి అని అలా డెవలప్ చేసుకొస్తున్నారు చూడండి नतथा इहा अनेक प्रकार नाथा इनेकप्रकारवृक्षरसा मधुरांतिकटुकादीना मधुवनता मधुरादि विवेक गृह्यत అంటే ఏమంటే రసాలు తమంత తాము తెలుసుకుంటాయని ముందుకు అభిప్రాయం కాదు అలా ఉంటుందా ఎక్కడనా చేతన పురుషుడే నిర్ధారణ చేయాలి వివేకం ఉందా లేదా సో కథ వీళ్ళు చేతన పురుషుడు పది మంది ఉన్నప్పుడు వీళ్ళు నా నేనిది నేనిది అని ఎవరి డెఫినేషన్ వాడుకుంటుంది ఆ విధంగా మధువు విషయంలో మీరు డిఫైన్ చేయగలుగుతారా నో నా దృష్టి కథ అదే విధంగా ఇహ ఈ ఈ మధు సందర్భంలో అనేక ప్రకార వృక్షరసానాం అపి మధుత్వేన ఏకతాం గతానాం ఇప్పుడు ఈ తేనె మీ ఎదుర్కొన్నా ఈ తేనెలో అనేక ప్రకారములైన అంటే మామిడి పనస మొదలైన అనేక రకములైన వృక్షముల యొక్క రసములన్నీ ఉన్నాయి ఈ రసములన్నీ వేరువేరుగా ఉన్నాయి ఒకప్పుడు ఒక రసం మధురంగా ఉంటుంది ఒకటి ఆమ్లం పులుపుగా ఉంటుంది ఓ రసం ఒకటి కొంచెం కటు చేదుగా ఉంటుంది తిక్త అంటే చేదు ఒకసారి తేదుగా ఉంటుంది కటుక అంటే ఉప్పగా ఉంటుంది ఏమో నేను సరిగ్గా చెప్పానో లేదో ఏంటండి కారం కటు అంటే కారం చిత్త అంటే చేదు ఓకే సో కరెక్ట్ కటుక అంటే కారంగా ఇలాగ రకరకాల రసాలు ఏమో కారంగా కూడా ఉంటాయి రసాలు ఎందుకు ఉండకూడదు నిరపప్పు పువ్వులు ఉంటాయి వాటి నుంకేసిన రసం ఎలా ఉన్నాయో ఎవరు చూడొచ్చారు ఇవన్నీ ఇంకా ఆదిశం దగ్గర ఇంకో రెండు ఉన్నాయి కూడా వేసుకోండి ఇవన్నీ దాంట్లో ఉంటాయి ఇప్పుడు ఆ మధుత్వేన ఏకతాంగతనం ఇవన్నీ కలిసిపోయి తేనె అనే ఏకత్వంలో ఉన్నాయి ఇప్పుడు దాన్ని మీరు మధురాధి భావేన వివేకో గృహ్యతే నా ఇది మధురము ఇది తీపి ఇది పులుపు అని ఆ తేడా తెలుసుకున్నా మీరు ఎంజాయ్ చేస్తుంటే ఆ ఇప్పుడు పులుపు వచ్చింది ఇప్పుడేమో తేనె వచ్చింది తీయనం అలా తెలుసుకున్నా ఆ తేడా తెలీదు అంతా ఏకంగానే ఉంటాయి కాబట్టి ఆ అంటే రసాలు వాటంతట అవి తెలుసుకుంటాయని ఉంటే అలా చెప్పినా అభిప్రాయం ఏమిటంటే మానవుడు ఆ తేడాన్ని తెలుసుకోలేడు ఎందుకంటే ఏకమైపోయి ఉన్నాయి గనుక ఇది దృష్టాం యథా దృష్టాంతేవమే ఖలు సోమ్యా సర్వా అహన్యహనీ సతి సంపద సుషుప్తకాళే మరణప్రలయో స్వయథాయం దృష్టాంత దృష్టాంతం ఎలా ఉందో దేవమేవ ఏ విధంగా అంటే గదాన సౌమ్య ఇమా స ప్రజా ఈ సకల ప్రాణులు కూడా అహన్యహని ప్రతిదినము సతి సంపద్య సత్తులో కలిసిపోతున్నాయి విలీనమైపోతున్నాయి ఎప్పుడు ప్రతిదినం ఎప్పుడు సుషుప్త కావే నిద్రా సమయంలో అంతేకాదు మరణం కూడా మీరు మరణించి వాడు ఇటు వెళ్తాడు అటు వెళ్తాడని అలా అవాంతర కారణాన్ని చూడొద్దు మరణించినప్పుడు కూడా ఆ సత్తులోనే కలిసిపోతాడు స్వర్గానికి వెళ్ళినా సత్తులోనే ఉంటాడండి సత్తుని విడిచి ఎక్కడికి వెళ్ళవు ఎక్కడికి ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళారనుకోండి ఆ లూ ఇన్ స్పేస్ సార్ అది అవుట్ ఆఫ్ స్పేస్ ఎవరిన్ స్పేస్ అక్కడ రాకెట్ ఎక్కి చంద్రమండలానికి వెళ్ళారనుకోండి ఎవరిన్ స్పేస్ కాబట్టి సత్తుని విడిచి ఎక్కడికి వెళ్తారు కాబట్టి ఈ నగ ఏ రూపాన్ని పొందినా బంగారంలోనే ఉంటుంది కనుక ఆ సత్తులోనే ఉంటారు సుషుప్త కాలమైన మరణకాలమైన అఖిరికి ప్రళయం వచ్చిందనుకోండి సకల ప్రాణులు ఉపసంహారం అయిపోయాను అలాగే మన కథల్లో చెప్తాను కదా పురాణాల్లో చెప్తాను కదా ప్రళయ కాలంలో అన్ని ప్రణాలు ఉపసంహారం అయిపోయాయి ఏ కైండ్ ఆఫ్ మ్యాగ్నిఫైడ్ సునామీ అనమాట ప్రళయము అంటే ఏ కైండ్ ఆఫ్ మెగా సునామీ సో అంతా కూడా ఏకారణం అయిపోతుంది ఒకటే సముద్రం అయిపోతుంది సుసంకట సునామీ సో ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు జస్ట్ స్ట్రెచ్ యువర్ ఇమాజినేషన్ అండ్ మల్టిప్లైడ్ ఎ నెంబర్ ఆఫ్ టైమ్స్ సో అలా వాళ్ళు వర్ణిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో బొంబాయి నగరం ఓ రోజున పూర్తిగా మునిగిపోతుంది అని వర్ణిస్తున్నారు అలాగే పేపర్లో వస్తున్నారు సో ప్రళయం అన్నది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మ్యాగ్నిఫైడ్ పిక్చర్ అప్పుడు ఈ సకల ప్రాణులు ఐశ్వర్యంలో కలిసిపోతాయి సో కలిసిపోతాయి కానీ నా విధు ఆ తెలుసుకోవడం ఇది క్రూషియల్ పాయింట్దే నా విజా మీదు సతి సంపద్య అందాము నా విదు నీయు సతి సంపద్యామహే ఏ వస్తుంది యథే యథావహే యథామహే మీరు చదువుతున్నారు వ్యాకరణం సో రక్షే రక్షావహే రక్షామహే ప్రథమ ఉత్తమ పురుష బహుచనం మనం సత్తులో కలిసిపోతున్నాము అని తెలుసుకోలేదు సంపన్న ఇదివా కలిసిపోయేప్పుడు మనం సత్తులో కలిసిపోతున్నాము అని వీడు తెలుసుకోడు బయటకు వచ్చేప్పుడు ఇప్పుడు సత్తు నుంచి బయటకు వచ్చాము అని కూడా వెళ్ళి తెలుసుకోవడం సంపన్నాహ సత్తులో మనం విలీనమైపోయి ఇప్పుడు బయటకు వచ్చామో అని తెలుసుకోవడం అది తెలుసుకోవాలి అంతేతనే మహాత్ములు ఏమని చెప్తారంటే ఒక ధ్యానాన్ని ఒక దాన్ని ఒకటి నేను చెప్పేవాడిని ధ్యానం చెప్పినప్పుడు మెడిటేషన్ చెప్పినప్పుడు చెప్పేవాడిని మళ్ళీ చెప్తాను కూడా సందర్భం వచ్చినప్పుడు సో ఎలాగంటే నిద్రలోకి వెళ్ళేప్పుడు ఆ దేహభావాన్ని మనస్సు ముందు మనస్సుని ఆత్మను విలీనం చేసి నిద్రపోవాలి నిద్రలో నుంచి వచ్చేప్పుడు మళ్ళీ అదే విలోమ క్రమంలో రావాలి నేను ఈశ్వరులో విలీనమైపోతున్నాను ఆత్మలో కానీ రెండో ఒకటే పేరు మారిందంటే ఆత్మ చైతన్యంలో విలీనమైపోతున్నాను ఇప్పుడే ఆత్మ చైతన్యంలోని బయటకు అనే సంస్కారంతో నిద్రపోయి ఆ సంస్కారంతో బయటకు దాని గుడ్ ఎఫెక్ట్ ఎంతకాలం ఎంత గొప్పగా ఉంటుందో నేను చెప్పలేను ఐ ఓవర్ ఎక్ససైజ్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి ఏమేవో ఆలోచనలు చేసుకుంటూ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకుంటూ పడుకోవడం కంటే ఈ విధంగా నిద్రపోవడం ఈ విధంగా పెట్టడం దీ సో అలా తెలుసుకోవాలి అలా తెలుసుకుంటూ ఉంటే ఆ జ్ఞానం కొద్ది కొద్దిగా కలుగుతుంది మంచు ఒక్కసారిగా మీకు గడ్డ మంచు గడ్డ ఉందనుకోండి ఒక్కసారిగా అది లిక్విడ్ అయిపోతాం కోక్ బాటిల్ ఉందనుకోండి తీసుకెళ్ళి మీరు ఐస్ చెస్లో పెట్టారు మర్చిపోయారు తీయడం మర్చిపోయారు అది గడ్డ కట్టేసింది ఇప్పుడు మీరు కోక్ తాగాలి ఏం చేయాలి కంగారు కంగారుగా దాన్ని ఇలా వెయిట్ చేసేస్తే కోక్ వచ్చేది దాన్ని పక్కన పెట్టి గడిచిపోవాలి అది స్లోగా మెల్ట్ అవుతుంది అలాగే రోజు ఇది అభ్యాసం చేస్తే ఈ ధ్యానాన్ని మెడిటేషన్ని పడుకునే ముందు లేచిన తర్వాత సూక్ష్మంగా ఉంటుంది మెడిటేషన్ కర్మ స్థూలంగా ఉంటుంది వీడు కర్మ చేయమంటే ఉన్న ఉత్సాహం ధ్యానం చేయమంటే ఉండదు సో ధ్యానంలో కూడా ఆత్మస్వరూపాన్ని వివేకపూర్వకంగా తెలుసుకునే ధ్యానం అంటే అసలే ఉండదు ఇంకేదో చేయమంటే చేస్తాడు కానీ ఇలాంటి ధ్యానం చేయదు మెడిటేషన్ ఈజ్ అన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ వన్ సెల్ఫ్ ధ్యానం చేయడం ఏదో ఇది తలు అది తలు అంటే సో కాబట్టి సూక్ష్మంగా దాన్ని తెలుసుకుని ఆ విధంగా పడుకుని ఆ విధంగా మనం ఈశ్వరునిలో విలీనం అవుతున్నాము ఈశ్వరు నుంచి ఆ భావన దృఢంగా మనసులో ఉంటే సర్వపయోగపడుతుంది ఎంతో ప్రయోజనం ఆ రకంగా వికాసాన్ని మనోబలాన్ని సంపాదించారు అంతేగానే మనస్సు యొక్క బలాన్ని నీరు కార్చే వాటికంట పరుగులెట్టకూడదు భయాన్ని పెంచేసి మనస్సు బలాన్ని నీరు కార్చేసేటువంటి ఒకటి నుంచి పదిహేను ముఖములు గల రుద్రాక్షలు సిద్ధంగా ఉన్నాయని మహాడక్రేట్ చేసేసుకుంటారు ఏం చేసుకుంటారు ఈ రుద్రాక్షలు ఏదో రుద్రాక్షమాలు మీద దగ్గర ప్రతివాడి దగ్గర ఉంటుంది రుద్రాక్షమాలో తులసిపోసమాలో ఏదో మాలండి యా బార్ ఇట్ ఈస్ ఎ బీడ్స్ Any bead is as good as any other bead. This is a good one. The same thing is to, to, na, to do. I know that you can do it by all means. Over. You can do it in any way. You can do it in any way. You can do it in any way. You can do it in any way. What's that? Why you spread this kind of uh, uh, wrong message across the people? People, they are made weak-minded. They are all the same. వీడు వాడు వీడి బతుకు వాడి చేతిలో పెడతాడు తీసుకెళ్లి వాడు ఏం విద్వాంసుడా ఏం చదువుకున్నాడు వాడు ఈ రుద్రాక్ష రమ్మేవాడు వాడు ఏం చదువుకున్నాడు నా దగ్గరికి రమ్మనని నేను చెప్తా వాడు ఏం చదువుకున్నాడు రామశబ్దం చెప్పమన్నాడు ఏది చదివాడు చెప్తా ఏ శాస్త్రం చదివాడు ఇక బాధ సో ఒక నా దగ్గరికి వచ్చారు నేను ఋద్వేదం చదువుకున్నా చాలా సంతోషం చెప్పండి ఆ మంత్రం చెప్పండి నేను మీకు వంద రూపాయలు ఇస్తాను అంటే నాకు సరా జంగుడు నా దత్తం అంటే శోభం చెప్పడం మీరు అలా అబద్ధం ఆడద్దు మీరు రుగ్గేదం చదివితే రుగ్వేదం అంటే చెప్పండి నాకు అంటే ఆఖరికి ఆయనే అన్నాడు మీకు రుగ్వేదం మీకు వచ్చిందని నేను తెలీదు అలా చెప్పాను అంటే నేనున్నాను ఎందుకంటే అలా అసత్యం పలుకుతారు మొహంలో విభూతి పెట్టుకుని బుక్ అసత్యం ఎందుకు పలకడం పది కోసం ఎందుకంటే అసత్యం పలకడం అసత్యం అలవాటైపోతుంది అలవాటైపోతే అది మన మనస్సుకి అది మంచిది కాదు అది మన వివేకం నష్టం అవుతుంది అలాంటి పొరపాటు చేయకండి మరి ఎదుర ఉపాయం నేను ఏదో ఆయన గుర్తి లేదు వీళ్ళు ఏంటి వీళ్ళేం పండితుల ఏం జరిగేదో చెప్పమన్నారు నాకు మీరు వెళ్తారు వారి దగ్గరికి మీరు వెళ్తే వారు ఏదో మేము ఏదో ప్రశ్న వేస్తారు వీళ్ళని వారు జాతకం చెప్పాలంటే పుట్టిన తేదీ సమయం స్థానం తెలియాలి మీ వారు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు ఇవి తెలియకపోయినా మేము జాతకం చెప్తామని అడ్వర్టైజేజ్ చేస్తాం ఏది వాళ్ళు అర్థం ఏంటి పరీక్ష అంతా ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రావాలంటే ఎంసెట్ పాస్ అవ్వాలి అన్నారు ముందు ఎంసెట్ నువ్వు ఫెయిల్ అయినా కూడా నీకు సీట్ ఇస్తావు అంటే ఇంజనీరింగ్ కాలేజీ కాదు బీజీడీలో బీఈడి టెస్ట్ ఉంటుంది అది ఫెయిల్ అయినా కూడా ఫీకిస్తారు ఎందుకు గదువులు టెస్ట్ పెట్టడం ఎందుకు వీళ్ళు జాతకానికి నీవు పుట్టిన తేదీ సమయం స్థానం తెలిస్తే జాతకం చెప్పేస్తాం తెలియకపోయినా కూడా జాతకం చెప్పేస్తాం అంటే అంటే కన్సల్టేషన్ ఫీ టూ ఫిఫ్టీ సో ఎవ్రీథింగ్ ఫైనల్లీ బాయ్స్గా ఉంటూ టూ ఫిఫ్టీ వన్ రూపీస్ తెలియకుండా అలా అదే వాడు నిష్టగలవాడు అయితే అబ్బాయి నేను ఎలా చెప్తానండి నాకు తెలీదు మీరేమో ఎప్పుడు పుట్టారో ఎలా పుట్టారో అదంతా స్పష్టంగా తెలుసుకుండి అది డౌట్ఫుల్ గా ఉంటే నేను జాతకం చెప్పాను అంటే ఆ ఎప్రిషియేట్ అయ్యింది వీడు వచ్చిన వాడిని ఎవరిని దాటనివ్వడు అసలు వదిలిపెట్టడం సో ఏడు ఏడు ముఖాల రుద్రాక్ష మీకు అవసరం అండి రికమెండేషన్ ఏడు ముఖాల రుద్రాక్ష ఏడు ముఖాల రుద్రాక్ష మీకు కాదు ఆ కౌంటర్ దగ్గర వెళ్ళి కొనుక్కోండి వీరు వెళ్ళి ఆ కౌంటర్ దగ్గర ఏడు ముఖాల రుద్రాక్ష కొంటాడు కొన్ని నెల వేసుకుంటాడు వేసుకుని చూస్తూ ఉంటాడు నాకు సుఖమే రావాలి దుఃఖం రాకూడదు ఎలా గుర్తున్నది ఎక్కడైనా ప్రపంచంలో సుఖమే వచ్చి దుఃఖం రాకుండా ఉండడం అనేది ఉంది అసలు అసలు అటువంటి స్థితి ప్రకృతి విరుద్ధం అది అలాగే ఉంటుందా పొగలే ఉండాలి రాత్రి ఉండకూడదని ఎక్కడైనా ఉంటుందా ప్రపంచంలో ఉండదు అసలు పొగలు ఉంది అంటే ఆ కారణం చేతనే రాత్రి ఉంటుంది ఒకవేళ రాత్రి ఉండకపోతే పొగలనేది కూడా ఉండదు ఇది ఆ బాధ్యం కాబట్టి మనస్సుకి వీక్నెస్ రానివ్వరాదు మనం ఈశ్వరం నుంచి వచ్చామో ఈశ్వరుల్లో విలీనం అవుతున్నాము అలాగంటే ఉదాత్తమైన జ్ఞానాన్ని పట్టుకోవాలి కానీ ఈ చిలర మల్లర సంగతులు పట్టుకుని మన వల్ల ఏమో ఉపయోగం ఉండదు మంచి సంస్కారాన్ని ఇచ్చేటువంటి ప్రకరణం తర్వాత మంత్రం ఇహ వ్యాఘ్రో వా సింహో వా వృకో వరాహో వా కీటో వాతంగో వా దంశో వా మశకొ వాద్భవతి తదా ఇప్పుడు పనస చెట్టు రసం మామిడి చెట్టు రసం పారిజాత వృక్ష రసం ఎన్ని రసాలు ఉన్నా ఒకటే అయిపోతాయి మధు అలాగే సకల ప్రాణులు కూడా ఒకే శక్తిలో విలేనైపోతుంది సకల ప్రాణులంటే ఏమండి సింహం కావచ్చు అడవి తీసుకొని ఒక అడవి ఉన్నది అడవిలో పొగలు అన్ని ప్రాణులు ఇటువంటి సంచారం చేస్తున్నప్పుడు సింహం వేరు పెద్దపులు వేరు లేడి వేరు మరొక పక్షి వేరు ఇంకోటి వేరు ఇంకోటి వేరు కానీ రాత్రి నిద్రపోతున్నప్పుడు అన్నీ ఒక్కటే అన్నీ ఒక విలీనం అయిపోతాయి సింహం కావచ్చు వ్యాఘ్రం కావచ్చు తోడేలు కావచ్చు అడవి పంది కావచ్చు అయితే పక్షి కేటము కావచ్చు ఈ పురుగులు ఎదురుతూ ఉంటాయి చూడండి కావచ్చు పతంగోవా పక్షి కావచ్చు దంశహ దంశహ అంటే దోమ కుడుతుంది దంశతీది దంశ దోమ కావచ్చు మశకహ ఎవ ఎవరు తేడా అండి అంటే పాకి పురుగు దంశ అంటే దోమ మశక అంటే ఈగ అది దాని వ్యవస్థ యద్ద్భవంతి అవి ఏమిటి ఏమిటి వేరువేరుగా అయి ఉన్నా తదాభవంతి ఆ సుశుప్తి ఆ సత్తులో విలీనమైపోయి ఏకమైపోతాయి తేడా ఏముండదు అన్నీ ఆ వివేకాలు చూడండి ఆ ఏకత్వాన్ని ఎలా బోధిస్తారో వన్నెస్ ఆఫ్ లైఫ్ లైఫ్ ఈజ్ వన్ లైఫ్ ఈజ్ వన్ మేనిఫెస్ట్ ఇన్ ఇన్యూమరబుల్ లివింగ్ బీయింగ్స్ లివింగ్ బీయింగ్స్ ఆర్ మెనీ బట్ లైఫ్ ఈజ్ భా యస్ ఆత్మన సద్రూపతాం అజ్ఞావ సత్సంపద్యంతే దురదృష్టం ఏంటంటే నేను సత్తులో విలీనం అయిపోతున్నా అంటే నా స్వరూపం ఏటవుతుంది సత్ అవుతుంది మీ స్వరూపం ఏదో మీరు విలీనం సో మీరు సత్తు నుంచి బయటకు వచ్చారు సత్తులో విలీనం అంటే మీ స్వరూపము సత్ Are, are, that is so obvious a fact, that unfortunately, nā swarūpa musyata, satakya being very practical. I am existence, I am body-anātaka unda-kodada, body-consciousness-la unda-kodada, existence-consciousness-la unda-kodada, existence, that is the I-sense. I-sense is sense of existence, that is the I-sense. Constantly, I-sensality, like you have to revert back to the I-sense. రివర్త్ బ్యాక్ టు ది సెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అలా ఉండాలి కానీ సో ఈ పరిచ్ఛిన్నమైన ఒక కల్పితమైన ఇమాజిన్ పర్సనాలిటీని అదే అదే ప్రధానంగా బాడీ కాన్షియస్నెస్గా ఉండకూడదు బాడీ కాన్షియస్ ఎంత అవసరమో అంటే ఉండాలి అంతేగాని ఇంకా రోజంతా బాడీ కాన్షియస్గా వద్దాం రోజునలో చూసుకుంటూ అలా ఉండకూడదు అర్థం కలుగుకొని బట్టేవారు సో లేకపోతే ఓ ఓ మెషీన్ ఏదో పెట్టుకోవడం అది చూసుకుంటూ ఉండాలి అది బ్లడ్ ప్రెషర్ చూసుకుంటూ ఉంటాం గంట కోసం అయితే వెయింగ్ మెషిన్ పెట్టుకుని గంటకోసారి వెయింగ్ చూసుకుంటూ ఉన్నాం అయితే షుగర్ మెషీన్ పెట్టుకుని గంటకోసారి షుగర్ చూసుకుంటూ అది చేసి ఉండకూడదు మందు వేసుకోవడానికి రోగ నిర్ధారణ కోసం ఏదో కొంత పరీక్షలు అది ఇంకా నిరంతరం అదైనా ఒక ఒక కిట్ పెట్టుకోవడం అంతా ఈ మందులు మెషీన్లు ఆ కిట్ పెట్టుకుని అదే అలా గదాం వేసుకుని ఎంతసేపు ఇంకా అదే దృష్టితో అలా జీవించకూడదండి అలా మీరు జీవిస్తే దేహం ఏమైనా శాశ్వత కాలం ఉంటున్నా ఏమన్నా అది సో తర్వాత పైగా నేను అలా జీవించడమే కాదు నా చుట్టుపక్కల అరడెన మందిని అందరినీ ఇదే ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేసేసి వీళ్ళందరూ మొత్తం అరడ మంది మానిటర్ చేస్తూ ఉంటారు ఒక ఆయన స్వామిజీ యూ షుడ్ హ్యావ్ ఎ ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ అన్నది నేనన్నాను ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ ఉందండి అంటే గుండె గుండె కెక్కిచ్చే సంవత్సరానికి ఒకసారి వీళ్ళందరూ నన్ను చెప్పే కానీ నాకు అమెరికాలో ఉంటుంది ఇలాంటి పిచ్చే మీకు ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ ఉండాలి నేను కార్డియాలజీ చూస్తాను ఇంకో వాళ్ళు ఏమో ఎనస్తీషియాలు ఎనస్తీషియాలు ఏదో ఎంతో టెక్నాలజీ వాడు చూస్తాడు చదవడు కూడా మహాత్మా లెట్ మీ లైక్ దిస్ మీరందరూ కూడా మీకు పరమేశ్వరుడు నాకు ఏదైనా అనారోగ్యం చేస్తే నేను వచ్చి మీ పాదాలు పట్టుకుంటాను అప్పుడు మీరు సేవ చేతులు కానీ అంతవరకు పాఠం చదివేసి మీ దారిని మీరు వెళ్ళండి అంతే బస్ ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ ఎందుకు ఏం చేసుకుంటాం ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ కడుపులో పోటొచ్చిందనుకోండి ఏం ప్యానల్ ఆఫ్ డాక్టర్ సెండ్ చేస్తారు ఎవరో ఒక డాక్టర్ అంది వారు కానీ ప్యానల్ సో ఇదంతా పిచ్చి అంటే టేక్ మెడిసిన్ యూ టేక్ కేర్ ఆఫ్ బాడీ బట్ డోంట్ బికమ్ అప్సెంట్ విత్ బాడీ దట్ ఈ టు బ్యాడ్ అలా ఉండకూడదు కాబట్టి అజ్ఞాత్మిక సత్సంపతి అంటే ఎలా విత్ నోయింగ్ ది సత్ గెట్ రిజాల్వ్ సత్ ఎలాగంటే ఇదో ఈ పశువులు అలాగే ఈ కూడా సత్తులు వినియమవుతాయి బట్ నేను అదే అంటారు అయిపోయింది టైం ఈ సెక్షన్ పూర్తి చేస్తే బాగుంటుందని నేను అనుకుంటా ఇంక ఈ వేళకి రేపు రూపం లేని